యాభై ఆరు ఏమి జేసితేమి ఏకాగ్ర చిత్తంబు జేసెనేని తనకు జెల్లునయ్య జెల్లుననుచు దుష్ట చెడు వృత్తులు చేయునా అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవులందు ఏక కార్యస్వరూపుడైన ఓ ఆత్మ వినుము అర్థము తెలియని మనుజులు ఈ పద్యమును ఆధారము చేసుకుని సద్గురువులను కూడా ఎదిరించి మాట్లాడుచున్నారు అందువలన ఈ పద్యమునకు పూర్తి వివరము తెలుసుకొనుట ప్రాముఖ్యము అపిచేదసి పాపేభ్యసర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి పాత్ములలో నీవు అధమ పాపుడవైనను నీవు చేయు సర్వకార్యములు పాపకార్యములే అయినను అన్నిటిని జ్ఞానము అను తెప్పేత దాటగలవు అను గీతా వాక్యము ప్రకారము ఏమి చేసితేమి ఏకాగ్రచిత్తము చేసనేని తనకు జల్లునయ్యా అన్నారు ఏకాగ్రచిత్తమనగా ఏకమునకు అగ్రములోనున్న ఆత్మలో చిత్తమును కలపడము అని అర్థము అంటే యోగము అని భావము యోగి అయినవాడు పూర్వ కర్మలను కూడా లేకుండా చేసుకును కర్మల నశింపజేయు శక్తి తనకు గలదని యోగి అయినవాడు అదే పనిగా చెడు కార్యములను చేయడు ఎందుకనగా చెడు కార్యములనైనా మంచి కార్యములనైనా మన ఇష్టప్రకారము జరుగవని యోగికి బాగా తెలియును ఏది జరిగినా కర్మప్రకారమేనని నిశ్చయముగా తెలియను అందువలన కర్మల నశింపజేయు శక్తి ఉండినప్పటికీ జరిగేడి పనులు మాత్రము తన చేతిలో లేనప్పుడు అదే పనిగా చెడు వృత్తులు ఎట్లు చేయును గీతయందు కృష్ణుడుకూడా అర్జునునితో ఏ పని నీ చేతిలో లేదు నీవు యుద్ధము చెయ్యనని పట్టుబట్టినా జరుగవలసినదియుంటే తప్పక జరిగితీరును నీ గుణములే నిన్ను ప్రేరేపించి యుద్ధము చేయించును అని తెలియజేశాడు యోగులకు ఈ విషయము బాగుగా తెలియను ప్రతి పనికి కర్మవలన ప్రేరేపితమైన గుణములే కారణము అని తెలియును అటువంటప్పుడు చెడు వృత్తులుగాని మంచి వృత్తులుగాని నేను చేయుచున్నాను అను ఉద్దేశముతో చేయడు సద్గురువుల వద్ద చేరిన మూర్ఖులు ఏ తప్పు దొరకునాయని గురువును చూచుచుందురు చిన్న తప్పు కనిపించిన విమర్శకులై పొందవలసిన జ్ఞానమునకు దూరమగుదురు అందువలననే కొందరు పెద్దలు ఈ విధముగా ఖ్యాతిగ సద్గురువుజేరియు జ్యోతిని గనలేక బాహ్యచోద్యములచే కోతులవలె చరించెడు పాతకులకెట్లు గల్గు భవ్యగుణంబుల్ అన్నారు యోగి అయిన గురువుకు పాప పాపపుణ్య వ్యత్యాసముండదు వెనుక కర్మవలన వలన సంభవించెడు సమస్త కార్యములను చేయుచుండును తాము ఆచరించుచు అట్లే కర్మలనంటని విధానమును శిష్యులకు బోధించును అదియే కర్మయోగము కర్మయోగ రహస్యము తెలియని శిష్యులు గురువు చేయుపనులయందు చిన్న చెడు కార్యము కనిపించిన వెంటనే బయట బయటపడిపోవుదురు గురువులనే హేళనగా మాట్లాడుదురు కాని కర్మయోగమును బోధించిన కృష్ణుని గీతనే ఆశ్రయించి మేము ఆ గురువు కంటే గొప్పవారమే అనుచుందురు గీతను చెప్పిన కృష్ణుడు ఎటువంటివాడు అని ఎవరైనా అడిగినా ఆయనకన్నీ చెల్లును అని అందురు తనకొక పద్ధతి ప్రజలకొక పద్ధతి కృష్ణుడు చెప్పలేదు కదా అందరికి ఒకే సిద్ధాంతము గదా ఆయన మానవునిగానే నటించి ఆ సిద్ధాంతముల మీదనే నడిచాడుగదా అని ఎవరైనా వివరముగా అడిగినా అర్థము తెలియని మనుజులు ఆయన దేవుడయాయని సర్దుకొందురు గత జన్మకర్మలననుసరించియే కార్యములు జరుగుచున్నవని తాను తలయందు సాక్షిగా చూస్తున్నానని ఏ కార్యమూ చేయలేదు అనుభావన యోగికుండును కావున తాను స్వయముగా కార్యములను చేయగలను అను అనుభావన యోగికి ఉండదు